రాజమణా బ్రహ్మణన శుణతి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరా ఆత్మస్వరు బంధుగణ ముప్పై మూడో శ్లోకం చూస్తూ ఉన్నాము ఒకసారి అందాము అర్జున ఉచయం యోగస్వయా ప్రోక్ సామ్యే మధుసూదన ఏకస్ పశ్యామి చంచలవాత్ స్థితి స్థిరాం శ్రీకృష్ణుడు చెప్పిన యోగాన్ని యోగం అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే కర్మ జీవితాన్ని కర్మయోగంగా తీర్చిదిద్దుతుంది మన జీవితంలో కర్మ ఉంటుంది ఎందుకంటే మనిషి జీవించి ఉన్నంతకాలం ప్రాణధారణం చేసినంత కాలం కర్మ ఉంటుంది ఆ కర్మ మెకానికల్గా యాంత్రికంగా ఉండిపోకూడదు ఆ కర్మ పవిత్రంగా ఉండాలి తర్వాత ఆ కర్మ మనల్ని ఆత్మజ్ఞానము వైపు జీవన్ముక్తి వైపు నడిపించేదిగా ఉండాలి అంటే కానీ ఊరికే మెకానికల్గా చేస్తే అది దాని కర్మకి ఫలం ఉంటుంది కర్మనహా ఫలం దట్ ఈస్ ది రూల్ మీరు కర్మ చేస్తే ఫలం ఉంటుంది ఫలం రాదని నేను కానీ సంసార విముక్తి అన్నది వేరే సమాచారం ఫలం అంటే పుణ్యం వస్తే పుణ్యం వస్తే బంగారు సంఖ్య పాపం వస్తే ఇనప సంఖ్యులు సంఖ్యళ్ళు మాత్రం ఖాయం కాబట్టి కర్మ బంధిస్తుంది లోకోయం కర్మబంధన ఈ మానవుడు కర్మచేత బంధింపబడి ఉన్నాడు కాబట్టి కర్మబంధం నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటి అంటే కర్మలు మానేస్తే మానేయడం కుదరదు బతుకున్నంతకాలం కర్మలు తప్పవు కర్మలను సక్రమంగా అజ్ఞానపూర్వకంగా చేయాలి చేస్తే అది కర్మయోగం అవుతుంది ఆ కర్మయోగంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే సమత్వము సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పాడు అది సమత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఈక్వానిమిటీ సమత్వం మన జీవితం ఎలా ఉంటుంది అంటే విషమంగా ఉంటుంది చాలా విషమంగా ఉంటుంది ఇప్పుడు పార్టీని చేసుకుంటారు దేనికి పార్టీ అంటే బర్త్డే పార్టీ బర్త్డేకి పెద్ద పార్టీ చేసిన వాడు ఎలా ఉంటాడంటే ఏదైనా తేడా వస్తే తట్టుకోలేని స్థితిలో ఉంటాడు అవల్లబుల్గా ఉంటాడు పెద్ద బర్త్డేకి పెద్ద హడావిడి చేస్తాడు అనుకోండి ఏదో రోగమో రోచో వచ్చి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే బెంగ పెట్టేసుకుంటాడు ఏమైపోతుందో ఇంకా ప్రాణము ఎవరిదైనా మనకి మనం మనకి కావలసిన వ్యక్తికి ప్రాణం పోతే భూమి నభోంతరాలన్నీ కలిసిపోయాయి అన్నంత కంగారు పడిపోతాడు సో ఓవైపు సుఖం వస్తే తట్టుకోలేడు దానికి పెద్ద గడబడ దుఃఖం వస్తే అసలే తట్టుకోలేదు ఈ వైషమ్యము అంటారు ఈ వైషమ్యాల్లో ఉంటాడు మనిషి ఆ విషమస్థితి ఆపోజిట్స్ ఆ ద్వంద్వాలలో భయంకరంగా చిక్కుకుని ఉంటాడు మనిషి సో అన్ని ద్వంద్వాలే పుణ్యం పాపం పాపం చేస్తాడు వెళ్ళి పుణ్యం చేస్తాడు తెలిసి తెలిసి పాపం చేస్తాడు మళ్ళీ పోయి పుణ్యం చేస్తారు చూడండి బంధంలో చిక్కుకున్నట్టు కాలేదు సో అలాగే సుఖ దుఃఖ ఇలాగంటే అనేక ద్వంద్వాల్లో చిక్కుకుని ఉంటాడు కాబట్టి ఇక్కడ కర్మయోగము అంటే సమత్వము సమత్వాన్ని అంటే సిద్ధి అసిద్ధి లాభ నష్టముల విషయంలో సమముగానే ఉండుతా మోర్ ఆర్ లెస్ ఈక్వానిమస్ యాటిట్యూడ్ కలిగి ఉండటం ఇంతా చాలా డిస్కషన్ మనం చేశాను నేను ఉంటే మీకు గుర్తు చేస్తున్నాను సో కర్మలో సమత్వం ఉండాలి కొన్ని భక్తిలో ఏమైనా ఆపోజిట్స్ ఉండొచ్చా అలాగే పనికిరాదు అద్ష్ట సర్వభూతానం మైత్రకరుణ ఏవ సమదుఃఖ సుఖ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ అని భక్త లక్షణాలలో రెండు పదమూడవ శ్లోకం పన్నెండో అధ్యాయంలో వస్తుంది మళ్ళీ అక్కడ కూడా భక్తిలో కూడా సమత్వాన్ని చెప్పాడు సో కర్మలో సమత్వం భక్తిలో సమత్వం జ్ఞానయోగం ఉన్నది గుణాతీత స్థితి దాంట్లో సమత్వాన్ని చెప్పాడు పోనీ కూర్చునేప్పుడు ఎలా కూర్చోవాలి మనం ఎలా కూర్చుంటాం మనం ఎప్పుడు కూర్చున్నా విషమంగా కూర్చుంటాం ఎప్పుడు కూర్చున్నా కూర్చులో కూర్చున్నారనుకోండి విషమంగా కూర్చున్నారు ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళ గురించి నేనేమంటా జనరల్గా చెప్తున్నా మీరు కుర్చీలోనే కూర్చోండి విషమంగానే కూర్చుంటారు ఒక నెల మీద కూర్చుంటే పోతే సమంగా కూర్చుంటారు అంటే ఇక్కడ విషమంగానే కూర్చుంటారు ఇలా వంగి కూర్చుంటే విషమంగా ఇప్పుడు నేను విషమంగా కూర్చున్నా ఇలా కూర్చుంటే ఇలా కూర్చున్నట్టు విషమంగా కూర్చున్నట్టే కదా మీరు ఆ పోస్టర్ చూసి చెప్పొచ్చు సోఫాలో ఇలా కూర్చున్నారనుకోండి విషమంగా కూర్చున్నట్టు కదా ఎప్పుడు కూర్చున్నా విషమంగానే కూర్చుంటాను శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు సమంగా కూర్చో అని చెప్తున్నావు అవునా కదా ఇప్పుడు పిల్లలు అర్ధ అడ్డంగా కూర్చుంటే పెద్దవాళ్ళు అరే సరిగ్గా సమంగా కూర్చో అన్నారా విన్నారా ఎప్పుడన్నా మీరు సమంగా కూర్చో చాలాసార్లు విన్నా సమంగా కూర్చో కాళ్ళు పైకెట్టి కూర్చుంటే అరే తప్పలాగా సమంగా కూర్చో ఇలా వంగిపోయి కూర్చుంటే సమంగా కూర్చో అని చెప్తారు సో ఆ సమంగా కూర్చోటం అన్నది అభ్యాసం చేయాలి ఇప్పుడు ఆర్టీసీ బస్సులో సిటీ బస్సులో కూర్చుంటే సమంగానే కూర్చుంటారు ఇలాగే కూర్చుంటారు ఇటు కదలడానికి లేదో అటు కదలడానికి లేదో సమంగా కూర్చుంటారు అది యోగం సిటీ బస్సులో ఎక్కడం కూర్చోవడం ప్రయాణం చేయడం దిగడం అదో యోగం సో కాబట్టి సమం కాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర కాబట్టి కూర్చోవడం దగ్గర కూడా సమత్వాన్ని చెప్పండి గాలి పీల్చడం దగ్గర గాలి మీరు ఎప్పుడైనా గాలి పీల్చడాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది అదో యోగం మీకు కోపం వచ్చిందనుకోండి గాలి షేలోగా ఉంటుంది అని షాలోగా ఉంటుంది ఏమండి అదే మీరు ప్రాణాయామం అది చేశారనుకోండి సమంగా ఉంటుంది ప్రాణాపానౌ సమౌకృత్వ మాసాభ్యంతరచారణం దాన్ని కూడా సమం అని చెప్పారు సో దేహము ప్రాణము మనస్సు అట్ ఆల్ త్రీ లెవెల్స్ సుఖదుఖ జీవితంలో వచ్చే సుఖదుఖముల ఏడల పుణ్య పాపముల ఎడల లాభ నష్టములు సో జయాజయములు జయ అపజయములు అన్నిటి ధర్మాధర్మముల సర్వ స్థితుల యందు సమత్వాన్ని నీవు జీవితంలో ఆచరణలో పెట్టు అని చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుని యొక్క బోధ అంతా కూడా ఒక్క మాటలో చెప్పచ్చు ఏమని సామ్యయోగము సామ్యేన యోగ శ్రీకృష్ణ నీవు ఈ సామ్యే సామ్యేనా అంటే ఉత్ంభూత లక్షణే తృతీయ అది యోగము ఆ యోగం ఎలా ఉంటుంది సమత్వ రూపంగా ఉంటుంది అదే తృతీయ విభక్తికి అర్థం అది అటువంటి యోగం నువ్వు చెప్పావు ఓకే మంచిదే ఇంక ఇంక సమస్య ఏమిటి అంటే అంతా సమస్య ఎందుకంటే ఏత్యాహన్న పశ్యామి స్థితిం ఈ యోగము జీవితంలో స్థిరంగా నాకు దొరుకుతుంది నేను దాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాను అని నాకు అనిపించటం లేదు ఐ డు నాట్ సి ది పాసిబిలిటీ ఐతస్యాహం న పశ్యాను దేని యొక్క పాసిబిలిటీ స్థితిం ఈ యోగంలో స్థిరంగా నిలకడగా ఉండుట నిలకడగా ఈ యోగం ఉంటుంది అని నేను అనుకోవటం లేదు ఆ పాసిబిలిటీ నాకు కనపడటం లేదు ఎందువల్ల వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే చంచలత్వాత్ మనస్సు అత్యంత చపలమైనది అగుట వలన మనస్సు మీద శ్లోకం ఉంది ఈ శ్లోకం ఎప్పుడు నాకు ఓ మొక్క గుర్తుంటుంది సో కపిష్ కాపిషాయన మదమత్త ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా వగైరా వగైరా అంటారు తెలుగులో అలాగే ఆ శ్లోకాన్ని వగైరా పెట్టుకోవాలి పక్కన కోతి తాగింది కోతి అసలే కోతి ఆ కోతి తాగింది వృష్టిక దష్ట ఇంకో పదం ఆ శ్లోకంలో దాన్ని తేను కుట్టింది భూతావిష్ట దెయ్యం పట్టింది అదే కోతికి కోతికి తాగి కళ్ళు తాగి తేను కుట్టి దెయ్యం పడితే అది ఎలా ఉంటుంది కోతి అసలు నిలబడుతుంది ఎలాగే గంతులు వేసిస్తూ ఉంటుంది మనస్సు ఆ కోతి ఎలాంటిదో చెంచలమైన మనస్సు అది ఈ సమత్వాన్ని ఎలాగా స్వీకరిస్తుంది ఇప్పుడు మనస్సు చెంచలం అంటే అర్థమేంటి అలా పైకి పోతుంది కిందకు వెళ్తుంది పైకి పోతే ప్లస్ కిందకు వెళ్తే మైనస్ ద్వంద్వాల్లోనే ఉంటుంది తప్ప ఉంటే ఉత్సాహర్షంతో గెంతులు వేస్తుంది లేకపోతే దుఃఖంతో భయంతో ఆదుర్ద తోటి ఆందోళన తోటి టెన్షన్లో పడిపోతుంది మనస్సు ఎప్పుడు టెన్షన్ మనిషి టెన్షన్లో ఉంటాడు ఆ సంసారం యొక్క బరువు బాగా ఎక్కువైపోయినప్పుడు చాలా టెన్షన్లో ఉంటాడు కోటీశ్వరుడు అవ్వచ్చు అయినా టెన్షన్లో ఉంటాడు ఇప్పుడు కోటీశ్వరుడు క్రికెట్ టీం కొనుక్కున్నాడు క్రికెట్ టీం ఎలా ఉంది అది ఎలా వినడానికి కూడా చాలా విదూరంగా లేదు కోట్లు దాచుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా క్రికెట్ టీం కొన్నాడు ఇంకా కొనడానికి వేరే ఏం దొరకలేదు క్రికెట్ టీం ఒకటి కొన్నాడు వాళ్ళని బ్యాట్ ఇకి ఇచ్చి కొట్టండి రా అంటే వాళ్ళు కొట్టరు బాల్ ఇచ్చి వేయండిరా అంటే వేయరు ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు ఈ క్రికెట్ టీం కొనుక్కున్నాయని అలా బెంగతో నీరు గారిపోతూ ఉంటాడు ఆ క్రికెట్ ఆట దగ్గరికి వెళ్తాడు విమానం ఎక్కి వెళ్తే అక్కడ నీరు గారిపోయి ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఇక్కడ ఉండడానికి వీలు లేదని మళ్ళీ విమానం ఎక్కి ఇండియా వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తే మన మనిషి అయితే ఇక్కడికి వచ్చేస్తాడు కానీ మనస్సు అక్కడే ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నీరు గారిపోయి అలాగ దుఃఖపడిపోతూ ఉంటాడు క్రికెట్ టీం కొనకపోతే లేదు కదండి దుఃఖం సో మనస్సు మరి అలాగే ఉంటుంది దట్ ఈజ్ హౌ ద మైండ్ ఫంక్షన్ కాబట్టి సంసారము చాలా థిక్గా ఉంటుంది మనిషికి టెన్షన్లో బతుకుతూ ఉంటుంది సో ఈ లోపల ఏదో మంచి వార్త వస్తే హీ హిట్స్ ది ఫీలింగ్ హర్షాల హర్షము అంటారు అంటే అరే వాదే వండర్ఫుల్ థింగ్ చలో మజాకరెంగే అని ఎగిరి గెలిపేసి ఇట్లా ఉంటాడు మళ్ళీ అది కొద్దిసేపు ఉంటుంది అది అయిపోయిన వెంటనే మళ్ళీ టెన్షన్ హిట్స్ ద బోటం రాక్ బోటం ఇది మనస్సు యొక్క చెంచల స్థితి అలా ఉంటుంది అటువంటి మనస్సుని సమంగా ఉండు అంటే ఉంటుంది అది ఆ సమత్వం పాసిబుల్ అదానికి సముద్రం దగ్గరికి వెళ్ళి అల్లలు అంటే బాగా కల్లోలంగా ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళి కల్లోలంగా ఉండాలి ఉదాహరణకి పసిఫిక్ ఓషన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిసినా చాలా కామ్గా ఉంటుంది ప్యాసిఫైడ్గా ఉంటుంది ఓషన్ కామ్గా ఉంటుంది అదే అట్లాంటిక్ ఓషన్ అయితే మటుకు చాలా కల్లోలంగా అల్ల కల్లోలంగా కోపంతో దెబ్బలాడుతున్నట్టుగా ఉంటుంది చాలా హడావిడిగా ఉంటుంది సముద్రం ఏ వేషం వేస్తున్నాం మింగేస్తాం హడావిడి చేస్తున్నట్టుగా ఉంటుంది భయం ఆ సముద్రం ఎంత కల్లోలంగా ఉంటుందో అలాంటి మనస్సు కలిగి ఉంటాడు వీడు వీడిని మనస్సు సకాముగా సమంగా ఉండాలి అంటే అది సంభవం అది ఎంత కష్టం కాబట్టి హే శ్రీకృష్ణ నీవు చెప్పిన యోగము థీరీ బాగానే ఉంది కానీ ప్రాక్టీస్గా అది అనుకూలం కాదు అని మంచి ప్రశ్న భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఏతస్య యథోక్త్యా సమదర్శనలక్షణ యోగస్ దుఃఖసంపాద్యతమాలక్ష్య శుశ్రూషు తత్ప్రాప్త్యుపాయం అర్జున ఉవాచ ఈ పైన చెప్పిన యోగము ఏమిటా యోగం దాన్ని ఒక్క మాటలో చెప్పండి ఆ యోగం ఏమిటో సమదర్శనలక్షణస్ అది యోగం సమదర్శనము శత్రువు మిత్రుడు సమదర్శనము అపకారి ఉపకారి సమదర్శనము నావాడు పరాయి వాడు సమదర్శనం కన్ యూ డూ దాట్మెంట్ ఎంత గొప్ప విషయమో చూడండి అటు చాలా కఠినమైన విషయం కదా సో సమశత్రౌచ మిత్రే చర్వాత తిట్టినవాడు పొగిటినవాడు మళ్ళీ సమదర్శనము అంటే తిట్టినప్పుడు మనిషి కష్టపడిపోతాడు అబ్బా ఎన్నీ మాటలు అనేశాడు అని దుఃఖపడిపోతాడు పొగిడినప్పుడు అమ్మా ఎంత బాగుంది పొగడతలో అని మహోత్సాహపడిపోతాడు అది వైషమ్యం వచ్చేసింది వైషమ్యానికి అలవాటు పడి ఉంటాం సమదర్శనం కన్ యూ డూ ఇట్ దట్ ఈస్ ది పాయింట్ ఆ యోగం యొక్క సారమంతా ఒక్క ఫ్రేజ్లో పట్టుకోవచ్చు ఏమిటో ఫ్రేజు ఫ్రేజు సమదర్శనం సమదర్శన పండిత సమదర్శిన పండితులు సమదర్శి ఆ సమత్వాన్ని దర్శిస్తూ ఉంటారు సో అటువంటి ఆ సమదర్శనం అనే యోగము దాన్ని నీవు పొంద అది పవర్ దట్ ఈస్ ది పవర్ సమదర్శనం ఈస్ ది పవర్ గ్రేటెస్ట్ నాలెడ్జ్ అండ్ విస్డమ్ దాన్ని నువ్వు పొందాలి అని శ్రీకృష్ణుడు ప్రదేశించాడు అంటే అర్జునుడు ఆలోచించాడు ఈ సమదర్శనం ఇది ఇది సంభవమా అని ఆలోచిస్తే ఆయనకేమనిపించిందంటే దుఃఖ సంపాద్యతం ఆలక్ష్య అబోహ్ చాలా కష్టం అండి అసంభవం అని అంటలేదు ఇంపాసిబుల్ అని బట్ వెరీ డిఫికల్ట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సో అంచేత ఇది చాలా కష్టమైనది అని అనుకున్నాడు అనుకుని దానికి దాన్ని పొందాలి అందులో ఏదైనా కష్టమైంది ఉంటే దాన్ని పొందాలండి తేలికైంది విలువ కూడా తక్కువే ఉంటుంది ఏది ఇప్పుడు శ్రీరాముడిని మనం ఎందుకు ఆరాశిస్తున్నాం దశరథ మహారాజు గారు అడవికి వెళ్ళు అనగానే ఏ ఇడవాతలకి అడవికి ఏంటి నీకెంట్ ఇచ్చాయేమీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేనే రాజునే అంటే ఎవరు దశరథుడు కూడా కాదండి ఇక్కడ ఓ శ్లోకం ఉంది అయోధ్యశలో అయోధ్యాకాండలో దశరథులు ఏమంటాడంటే ఇప్పుడు నేను రాముడు కబురు పెడుతున్నాను రాముడు వస్తాడు హే రామా నువ్వు అడవికి వెళ్లాలి అని నేను అంటాను అంటే నేను వెళ్ళను అంటే ఐ విల్ మోస్ట్ హ్యాపీ పర్సన్ కానీ వెళ్ళను అని అండవు బాడనిచ్చేవక్ష్యతి సరే నాకు తెలుసు సరే నాన్నగారు అంటాడు అని ఓ సంచీలో రెండు బట్టలు మూటగట్టుకుపోతాడు నాకు అంతటి సత్పురుషుడైన కొడుకు పుట్టినందుకు నేను దుఃఖిస్తున్నాను వాడు నా మాట వినకపోతే నీకు దిక్కుని రోజు చెప్పుకుని వెళ్ళట్లేదని కనుక నన్ను ధిక్కరిస్తే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ బట్ హీ ఓంట్ డూ దాట్ అని అని వాపోతాడు ఆయన సో కాబట్టి సో దాన్ని అప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు ఎంత కఠినమైన కార్యం సర్వస్వ త్యాగం చేసి వెళ్ళడం అందుగురించే ఈనాటికి మనం శ్రీరాముని గుర్తుపెట్టుకున్నాం అందుకోసం గుర్తుపెట్టుకున్నాం కాదండి ఆయన విష్ణువు యొక్క అవతారం విష్ణువు యొక్క అవతారం తర్వాత అయ్యాడు ముందు త్యాగము తర్వాత అవతారం అయ్యాడు త్యాగ పురుషుణ్ణే అవతార పురుషుడుగా మనం తీర్చిదిద్దుకుంటాం త్యాగాన్ని బట్టి అవతారం అవుతాడు అవతారాన్ని బట్టి త్యాగం అవదు అంతా ఒటా కాదు కాబట్టి మనం ఈనాటికి కూడా గుర్తుపెట్టుకున్నానికి అదే కారణం అవతార పురుషులందరూ అట్టివారండి కాబట్టి ఏదైనా కఠినమైనది ఉంటే దాన్ని పట్టుకోవాలి దాన్ని వదిలిపెట్టేయకూడదు ఇప్పుడు ఆల్జీబ్రా ఆల్జీబ్రా గుండెగాబరా కాబట్టి వద్దు మనకి అంటే ఇంకా వాడి జీవితంలో ఎప్పుడుపైకి వస్తుందండి మా చిన్నప్పుడు అలా ఉండే ఇది ఫోర్త్ ఫారంలోకి రాగానే థర్డ్ ఫారం కాసే వాళ్ళం ఎలా నువ్వు ఆల్జీబ్రా తీసుకుంటావా జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటావా అంటే అసలు ఆ ప్రశ్న అడగగానే ఆల్జీబ్రా గుండెగాబరా అని ఈ సామెత అది అది ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ సామెత గుర్తు చేసుకుని జనరల్ మ్యాథమెటిక్స్ని చేయెత్తితే ఆ మాస్టర్ జనరల్ మ్యాథమెటిక్స్ అని రాసుకుని పోయేవాడు ఇలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది మా చిన్నప్పుడు హై స్కూల్ మాట నేను చెప్తున్నా అప్పుడు నన్ను అడిగారు ఎరా నువ్వేం తీసుకుంటావు రా అని అడిగారు ఆల్జీబ్రాయా లేకపోతే జనరల్ మ్యాథమెటిక్సా దీని సంగతి ఏదో చూద్దామని ఆల్జీబురా అన్నాను ఆ రకంగా అల్జిబురా నేర్చుకున్నాను నేను అప్పుడు కనుక ఒక్క పిసిరు భయపడి ఉంటే జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే కాలము వేగము ఒక ఒక చాప్టరు తర్వాత మామూలు వడ్డీ చక్రవడ్డీ ఇంకో చాప్టరు అలాగా మామూలు వడ్డీకి ఏదో పేరుంది ఆ వడ్డీను చక్రవడ్డీ ఇంకో చాప్టరు తర్వాత తూకములు కోలతలు మరో చాప్టర్ ఐదో చాప్టర్లు అదేదో ముక్కులు బట్టి రాసి చేస్తారు ఆ పరీక్షలు రాసే పోవచ్చు ఈ ఆల్జిబ్రా అంటే అంకెలు ఉండవు ఇప్పుడు ఒక ఆవు ధర ఎనిమిది ఎనిమిది వందలు పన్నెండు ఆవులు ధర ఎంత చూడండి అంత క్లీన్గా ఉందో అది ఎంత బాగుందో చూడండి అలా కాకుండా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ డెడ్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ హౌ కెన్ యూ డూ దట్ కై అది అలా కగ్గరపడి వాళ్ళు ఆ నోనో కష్టమైంది ఏదో దీని దీని సంగతి తెల్చాలి ఈ తీరా దిగితే ఎంత కష్టం కాదు ఆ ప్రిన్సిపల్స్ పట్టుకుంటే ముందుకు వెళ్ళచ్చు కాబట్టి ఏది కష్టమో అది పట్టుకోవాలి ఏది తేలికో అది పట్టుకోకూడదు ఈ తేలిక ఏముంది ఉపయోగం ఏమిటి కాబట్టి దుఃఖ సంపాద్యత ఆలక్ష్య ఈ సమదర్శనము కఠినమైనది ఏమి సందేహం లేదు దీన్ని మనం సాధించాల్సిందే అని అనుకున్నాడు మనస్సులో అయితే తత్ప్రాప్త్యుపాయం శుశుహు ఆ సమదర్శనము నాకు దాన్ని పొందే ఉపాయం చెప్పు అని మనస్సులో భావన చేసుకుని ఆయన ప్రశ్న అడుగుతున్నాడు అర్జున ఉవాచ యోయం యోగ ప్రోక్త సామ్యేన సమత్వేన హే మధుసూదన మధు ఇప్పుడు ఒక నియమం ఉన్నది సహచరన్యాయ సహచరితాన్యాయము సహచరితయో సహచరితయో ఏదో ఉంది సహచరితాన్యాయమే ఆ న్యాయం ఏమిటంటే మీరు చెప్తే ఎప్పుడు దానికి తోడుగా ఉండేది కూడా వస్తుంది ఇప్పుడు రాముడు అనగానే లక్ష్మణుడు వస్తాడు కృష్ణుడు అనగానే అర్జునుడు వస్తాడు ఎందుకంటే ఎప్పుడూ కలుసుంటాయి ఆ రకంగానే ఆ సహచరిత ఉంటుంది ఇప్పుడు నేను అలాంటిది ఇంకో సహచరిత మీరు నాకు చెప్పండి రాగము చెప్పండి సహచరిత ఏముంటుంది ద్వేషము శత్రువు మిత్రుడు అవి సహచరిత న్యాయం మధుకి సహచరిత ఇంకొకటి అడుగుతారు చండా చండా ముండా చండాకి సహచరిత ఎవరు ముండా చండముండా ఈ చెండ ముండా హిందీలో చున్ని మున్ని అంటారు హిందీలో కఠినంగా పలకాల్సినవన్నీ తేలికగా మార్చేసి కూర్చుంటారు సీత అని ఉందనుకోండి సియా లక్ష్మణ అని ఉందనుకోండి లక్ ఈ లక్ష్మణ దాని కింద మా మళ్ళీ కట్టడీ కష్టాలని ఎవరబడతాడండి రామ లఖన్ సీత అయిపోయింది అంత అంతా ఈజీ ఈజీ ప్రొనౌన్సీసారు అంచేతనే వాళ్ళు చెండ ముండా ప్రొనౌన్స్ చేయరు క్షునీ ము ఈజీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఎనివే సో సహచరిత ఈ సహచరితలో ఇప్పుడు అసలు ప్రశ్న అడుగుతున్నా పది మార్కుల ప్రశ్న మధు మధుకి సహచరిత ఎవరు కైతభ కైతభ మధుకి సహచరిత కైతభ సహచరిత న్యాయం అని ఒకటి ఉంది అంటే మధు వస్తే చందాసుర నిషూదని అని ఉందనుకోండి దేవి నామం దానికి అర్థం ఏం చెప్పాలి చంద్రుడు అనే రాక్షసుని ఒక్కడనే చంపినావిడని చెప్పకూడదు చంద్రుడు చంద్రుడితో ముండు కూడా పెట్టి చంద ము ముండాసురుణ్ణి చంపినటువంటి ఆ దేవి అని చెప్పాలి సహచరిత న్యాయం అంటారు కాబట్టి మధుసూదన అంటే మీరు అర్థం ఇప్పుడు ఏం చెప్పాలి మధుకైటభ సూదన మధుకైటభులను సంహరించినవాడా మధుకైటభులంటే ఈ కథ మీరు విని ఉంటారు దేవి మహాత్మ్యంలో వస్తుంది విష్ణువు నిద్రపోతున్నాడు ఈ పురాణ గాథలన్నిటికీ సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఆ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి విష్ణు లేకపోతే నిద్రపోవడం ఏమిటండి ఏమైనా అర్థం ఉందా విష్ణువు నిద్రపోవడం ఏమిటి ఆయన ఓ పెద్ద ఓ పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడో అక్కడ కూర్చుని ఉంటాడు ఆయన అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటాడు అప్పుడప్పుడు తెలియదు ఇట్స్ నాట్ లైక్ దాట్ విష్ణు అంటే సర్వవ్యాపకుడు కాబట్టి నిద్రపోవడానికి ఏదో అర్థం ఉంటుంది అని ఆయన నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉంటే ఇద్దరు రాక్షసులు బయటకు వచ్చారు ఎక్కడి నుంచి వస్తారు ఆయన నుంచే వస్తారు సర్వం విష్ణు నుంచే వస్తుంది విష్ణు జగత ఇప్పుడు భయం నీకు భయం వేసింది అనుకోండి భయం ఎక్కడి నుంచి వచ్చిందండి అక్కడెక్కడి నుంచో వచ్చింది నో భయం ఎక్కడి నుంచి వచ్చింది లోపల నుంచి వచ్చింది మీరు భయం పై నుంచి వచ్చిందని అనుకుంటున్నంతసేపు ఆ భయానికి పరిష్కారం ఉండదు యూ కెన్ నెవర్ ఎవర్ బి ఏబుల్ టు సాల్వ్ దట్ ఫియర్ అసలు ఆ ఫియర్ తోటి బతకడమే భయం లోపల నుంచి అజ్ఞానం వల్ల వస్తుంది భయం తెలివి తెలివి వల్ల పోతుంది ఆ తెలివిలో భాగంగా దేవుణ్ణి కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ బయట నుంచి వచ్చింది అనుకుంటున్నంతసేపు యు ఆర్ ఆన్ ది రాంగ్ దుటింగ్ అనమాట సో ఎనీవే సో ఈ విష్ణువు నిద్రపోతున్నాడు నిద్ర విష్ణువు నిద్రపోతే దానికి మామూలు నిద్ర అంటారు దాని యోగ నిద్ర అంటారు మళ్ళీ దాంట్లో అది మామూలు నిద్ర కాదని అక్కడికే తెలిపి తెలిసిపోయింది కదా నిద్రపోతున్నాడు ఆయన నిద్రపోతుంటే ఇద్దరు రాక్షసులు పుట్టారు ఇద్దరు రాక్షసులు పుట్టారంటే ఎక్కడి నుంచి పుట్టి ఉంటారు రెండు ముక్కుల్లోంచైనా పుట్టాలి రెండు చెవుల్లోంచి అయినా పుట్టాలి ఏమండే సరే ఈ సందర్భంలో చెవుల్లోంచి పుట్టారు ఏమండి వీళ్ళు దేవతలైతే ఓ రకంగా చెప్తాం రాక్షసులు అయితే ఇంకో రకంగా చెప్తాం వీళ్ళు రాక్షసులు అంటే చెడ్డవాళ్ళు కదా చెవిలో చెడ్డదే ఉంటుంది ఆ ఆ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది చూడండి దాన్ని కర్ణమలము అంటారు దాని నుంచి పుట్టారు విష్ణు కర్ణమలోద్భూతవు ఈ కర్ణమలం అనే పురాణంలో ఇంక మీకు ఇంక చెప్పడానికి వేరే ఏం దొరకలేదా కర్ణమలము మరి చెమట పుట్టింది లేకపోతే ముక్కు చెవిడొచ్చింది కర్ణ బలం వచ్చింది ఇవ్వ లో ఇదే అంటే అలా కాదు కర్ణమలము అంటే ఆ సబ్స్టెన్స్ ఆ వ్యాక్సీ సబ్స్టెన్స్ ఒక్కటే కాదు కర్ణమలం ఇంకో కర్ణమలం ఉంది అదేమిటంటే గుసగుసలం గుసగుసలు కబుర్లు ఆడుకుంటారు చూడండి గుసగుసలు చెప్పుకుంటారు అది కర్ణమలం ఇదో ఇదిన్నర ఇది వాడి వాడి అక్కడ కనపడ్డ అని ఇలా గుసగుసలు ఆడుకుంటారే అది కర్ణమలం చెవిలో ఉండే మాలిన్యం అది ఆ మాలిన్యం వల్ల ఏం పుడతాయి రాగద్వేషాలు పుడతాయి విని విని విని విని మనం రాగద్వేషాలని పెంచుకుంటాం విని మరి చూసి పెంచుకుంటామా చూసి తర్వాత ముందు విని ముందు వింటారు తర్వాత చూస్తాం వింటారు అక్కడ ఆ దిగులీ బస్ దగ్గర పెద్ద రాక్షసుడు ఉంటాట ఆ రాక్షసుడికి ఇటు ఒక ఉంటాయి ఆ గేట్ల నుంచి లోపల బోళ్ళన్ని వస్త్రాలన్నీ ఉంటాయి ఒక పెద్ద జైంట్ వీలు ఒకటి ఉంటుంది దాంట్లో కూర్చుంటే తిప్పుతాడులాగా అది ఇవన్నీ వింటారు కర్ణమలము అంటారు దీన్ని ఇప్పుడు మీ చెవిలో వేసింది నేను పెట్టింది అది కర్ణమలం ఈ మలం ఏం చేస్తుంది కర్ణమలం రాగాన్ని కలిగిస్తుంది సో అయితే ఈయన స్వామీజీ చెప్పాడు ఈయన బాగానే సమాచారం సేకరించాడు చెప్పాడు దీని సంగతి ఏదో చూద్దామని మీరు అక్కడికి వెళ్తారు తిక్కొని లోపలికి వెళ్ళి ఏదో చేస్తారు ఏమండి అంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంటే ఫార్టీ వన్ డిగ్రీ సెంటిగ్రేడు ట్రాఫిక్ జాము ఆకలి వేడి రష్ దుమ్ము ధూళి పొల్యూషను ఇదంతా చూస్తే అబ్బా ఏది కష్టం వచ్చిందిరా భగవంతుడా అని అసలు ఈ పొరపాటు చేసిన అక్కడికి రావటం అని దానికేసి చూస్తే ద్వేషం కలుగుతుంది అది ద్వేషం అందుకే నేను ద్వేషాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం అలాగే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయండి రాగద్వేషాలు కర్ణమలం నుంచి రాలేదు అది విష్ణుకర్ణ మలోద్భూతులైన రాక్షసులు మధుకైటభులంటే అర్థం ఏంటి మీరు ఈ కథలన్నీ విని విని విని ఏ రాగద్వేషాలను నిర్మాణం చేసుకుంటారో వాటిని ఆ మధు కైటభులు అని అంటారు ఎవడు దేవుడు ఎవరు ఆ మధుకైటభులని సంహరించిన వాడే దేవుడు అంటే రాగద్వేషాలకి అతీతంగా పోయినవాడే దేవుడు మధుసూదన శ్రీకృష్ణుడు సమత్వానికి చిహ్నం సాధారణంగా లోకంలో శ్రీకృష్ణుడు అంటే డ్యాన్స్ బాగా పా చేస్తాడు తర్వాత ఏమో పాటలు బాగా పాడతాడు ఫ్లూట్ బాగా వాయిస్తాడు ఏదో తర్వాత వెన్న దొంగిలిస్తాడు అల్లరి చేస్తాడు ఆవుల్ని కా పశువులను కాపలా కాస్తాడు తర్వాత ఈ వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాడు అని ఎవ్వెవో స్టోరీలు లోకంలో ప్రచారంలో ఉంటాయి కానీ ఈ స్టోరీని మాత్రమే పట్టుకున్న వాళ్ళు ఓ పాయింట్ మిస్ అయిపోతూ ఉంటారు ఆ పాయింట్ ఏమిటంటే శ్రీకృష్ణుడు తన జీవితంలో ఒక తన జీవితాన్ని ఒక యోగంలా జీవించాడు తాను జీవించిన యోగాన్నే అర్జునుకి బోధించాడు ఈ శ్రీకృష్ణుని గీతాకృష్ణుడు అంటారు గీతాకృష్ణుడు వేరు రాధాకృష్ణుడు వేరు స్వామి వివేకానంద ఏమని చెప్పేవాడు అంటే రాధాకృష్ణుడి గురించి కంగారు లేదు రాధాకృష్ణ తర్వాత చూద్దాం ముందు గీతాకృష్ణుడిని నువ్వు అధ్యయనం చేయి అని చెప్పాడు మన వాళ్ళు ఏం చేస్తారు రాధాకృష్ణ ఫ్లూ టూ డ్యాన్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ మొత్తం స్పిరిచువాలిటీ అంతా కట్టకట్టి మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో పర్యవసానం చెందుతుంది సమత్వంలోను యోగంలోను జ్ఞానంలోను జీవన్ముక్తిలోను పర్యవసానం అటువైపు వెళ్ళదు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ గానా గా నాచకరా వయసు అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే గానా గా నాచికరో ఆ స్థితికి తీసుకొచ్చింది మన వెరీ అన్ఫార్చునేట్ స్టేటస్ ఆఫ్ ఆయన సో దీన్ని చూసేసేను వివేకానంద స్వామి వాపోయాడు చాలా వానా గావు నాచికని ముందుకంత గీతాకృష్ణుడు ఏం చెప్పాడు చూడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే ప్రారంభంలోనే సో మాత్రా స్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని అక్కడే మొదలుపెట్టాడు ఆయన సమత్వం శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఉంటాయి అపోజిట్స్ ఉంటాయి నువ్వు రెండింటి రెండు తితిక్ష సమత్వాన్ని నేర్చుకో అని చెప్పేసి అక్కడ ఆరంభమే వెరీ బిగినింగ్ ఆయన నేర్చుకుని మన నేర్చుకోమన్నాడు ఆయన శ్రీకృష్ణుడి జీవితాన్ని మీరు చూస్తే సుఖ దుఃఖముల మిశ్రటనము సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఒకసారి జరాసంధుడిని చావు కొడుతాడు భయపడి పారిపోతాడు ఓసారి నెగ్గుతాడు ఇంకోసారి ఓడిపోతాడు శిశుపాలుడి చేత ముక్క చెవాట్లు పెంచాడు అంతా అందరో తల తీసేస్తాడు సో ఇటు ఉంటుంది అటు ఉంటుంది సుఖం ఉంటుంది గోపికలు గో గోపాలకులు గోపికలు ఉల్లాసంగా ఆడుతో పాడుతో గడుపుతాడు మళ్ళీ విధులు వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ వెనక్కి రాడు ఇది ఉంటుంది అది ఉంటుంది సుఖము దుఃఖము సంయోగం వియోగం అన్నీ ఉంటాయి ఆ స్టోరీస్ని మీరు అంత సీరియస్గా తీసుకోకుండా ఆ స్టోరీస్లో ఉండే సింబాలిజం తీసుకోవాలి అన్ని సందర్భాల్లోనూ సింబాలిజం తీసుకోవాలి సో కాళీజం మర్దనం అని ఉందనుకోండి ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్తాను సింబాలిజం ఆ అక్కడ ఓ పావుంది దాని మీద ఎక్కేసి న్యాన్స్ మొదలు పెట్టేటనే ఉంటుంది స్టోరీ దానికి సింబాలిజం తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదానికి కూడా అల్టిమేట్గా శ్రీకృష్ణుని యొక్క బోధనంతా కూడా ఆయన జీవితంలో చూడొచ్చు ఆయన బోధ జీవితము బోధ The essence of his life and his uh, teaching is Samadarsyanam. That is Gita Krishna. So Samadarsyanam is one of the yogas that you have taught in a lot of people. This is a very significant address of Madhusudana. When you are in Samadwana, you have made a very significant address of Madhusudana. You have made a very significant address of Madhusudana. వంట అని అర్థం ఎందుకు వంటవాడికి సూడా అని అంటారు ఎందుకంటారు అంటే అలాగంటే అర్థం ఉన్నట్టు గుర్తు వస్తుంది నాకు లేటెస్ట్ చెక్ అలా ఎందుకంటారంటే ఈ వంటవాడు ఏం చేస్తారంటే అన్నింటినీ పచ్చడి చేసి పరిస్థితు అన్నింటినీ పచ్చడే సో అన్ని అన్నింటినీ దాంట్లో వేసి కూరలో అన్ని వేసేసి సాంబార్ బెల్లము సాంబార్లో వరస్తాడు బెల్లం అంటే తీపిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు వారేస్తాడు ఎండుమిర్చి వారస్తాడు అన్నీ వారస్తు సాంబార్లో సో అది కారము అన్నింటినీ సమన్ చేసి పెడతాడు సూదన సో ఆ రకంగా శ్రీకృష్ణుడు ఈ రాగద్వేషాలని సమన్ చేసేసి సో వాటికి అతీతంగా వెళ్ళిపోయాడు అందుకోసం ఆయనకి మధుసూదన మధుకైతభ సూదన చాలా సమర్థుడయ్యా రాగద్వేషాలను నువ్వు ఇంగేసావు వాటిని పచ్చడి చేసి పారేసావు అది ఎక్కడా కనపడకుండా చేసేసావు సమత్వంలో నువ్వు వెళ్ళిపోయావు నువ్వు గొప్పవాడివి నువ్వు చేసినట్టు మేము ఎక్కడ చేయగలం మనమా వల్ల అవధిది అని ఆ సంబోధన యొక్క అర్థం హే మధుసూదన ఏత్య యోగస్ అహన్న పశ్యామి నోపలభే ఈ యోగానికి నాకేం కనపట్టలేదు ఏమిటి కనపట్టలేదు స్థితిని స్థిరం అది తర్వాత వస్తున్న అన్వయంలో యోగానికి ఒక నిలకడ నా జీవితంలో నిలకడగా యోగం ఉంటుంది అని నాకు కనపట్టలేదు ఆరంభసూరులుగా ఉంటారు జనాలు ఆరంభసూరత్వం ఉంటుంది అంటే ఇవాళ గురించి మనం యోగాభ్యాసం చేద్దాము అంటే ఫిజికల్ యోగాసనాస్ దగ్గర కూడా మొదటి రోజు ఉత్సాహం రెండో రోజు మూడో రోజు దగ్గర గొప్ప ఆ తర్వాత మానస్తత్వం ఆరంభ సూరత్వం అనేది ఉంటుంది సో అంటే స్థిరాం స్థితి ఆ స్థిరత్వం ఉండాలండి ఆ నిలకడ ఉండాలి సో ఆ రాముడు దేనికి ప్రఖ్యాతి అంటే ఒకే మాట ఒకే బాట ఒకే బాణం అలా అది రాముడు అంటే స్థిరత్వం ఆ స్థిరత్వము కాబట్టి సమదర్శనము ఐదు నిమిషాలు సమదర్శనం ఉంటే సరిపడదు ఐదు రోజులు ఉంటే సరిపడదు ఐదు నెలలు ఐదు వారాలు సరిపడదు ఒక జీవితకాలం సమదర్శనంలో నిలిచి ఉండాలి మనిషి ఆ స్థితి వచ్చినప్పుడే అది జీవన్ముక్త అవస్థని మనకు అనుగ్రహిస్తుంది అటువంటి స్థితి పాసిబుల్ అని నాకు అనిపించటం లేదు ఐ డోంట్ సీట్ అని ఎందుకంటే ఈ మనస్సు ఎలాంటిదంటే చాలా చంచలమైన అదే చెప్తున్నాడు చంచలత్వా తు ఏతది ఏతి కనపట్టలేదు అంటే స్థిరాం అచంచలమైన స్థితిని అంటే దృఢంగా స్థిరంగా మనస్సు సమత్వంలో నిలిచి ఉంటుంది అనే పరిస్థితి నాకేమీ కనపట్టలేదు నువ్వంటే మధుసూదనుడు గనుక నీకు అది మేము చాలా సామాన్యం మాకు ఇది సంభవం అవ్వటలేదు అని అర్జునుడు అంటారు మీకు మాట చెప్పానో లేదో గృహస్థులు ఒక దోషాన్ని చేస్తూ ఉంటారు ఆ దోషం ఏమిటంటే ఈ త్యాగము సమత్వము ఇటువంటి ఉన్నత మన కోసం కాదు అది ఎవళ్ళ కోసం కొంతమంది సన్యాస్తులు ఉంటారు వాళ్ళ అయితే మరి మనం ఏం చేయాలి మనం రాగద్వేషాల్లో సుఖ దుఃఖాల్లో పుణ్యపాల్లో మనం ఇలా కొట్టుమిట్టు జన్మ మరణాల్లో కొట్టుమిట్టులాడుతూనే మనం త్యాగాలు సమత్వాలు అన్నీ మహాత్ములు చేస్తారు మరి మనం ఏం చేయాలి ఆ మహాత్ములకి దండం పెట్టి తీర్థ దండము తీర్థప్రసాదాలు రెండు అన్నిటికీ సబ్సిక్యూట్ సత్యము పలుకోవలేను అది మన సత్యం పలుకుతూ ఉంటారు మనం అన్ని రకాల బుద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తూ ఉంటాము తీర్థప్రసాదాలు తీసుకుని వస్తారు దీస్ ఇస్ రాంగ్ సత్యం మహాత్ములు పలికితే మనకేమిటి ఉపకారం మనం పలకారం శ్రీకృష్ణుడు సమత్వాన్ని పాటిస్తే మనకేం ఒదిగింది మనం సమత్వాన్ని పాటించి ఎవరో మహాత్ముడు సమత్వంలో ఉన్నాడు అనుకోండి మనకేమిటి లాభం మనం కాదు మన తీర్థ తీర్థప్రసాదాల వల్ల ఏమీ అవదు లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఒక కష్టం తీర్థప్రసాదాలు అన్నది ఒక కష్టం ఇట్ ఇస్ ఏ కష్టం it gives a good feeling and manas prasannam aite oh it has accomplished all that git can accomplish laddoo tine meer edo punyo laddoo tine edo nenu gopaanu how laddoo tinte gopala avutharu meer laddoo tinte 200 calories sarlu paddai vaatiki edano upayanam chusi vaatini kariginchi prayatnam cheskovali gaane laddoo tinnaanu kabatti naakosam swarga dwaralu telichyuntayi ante kya baat hai స్వర్గం అంటే అంత లోపుగా ఉందా ఉన్నారా స్వర్గం లడ్డు దిగు స్వర్గానికి వెళ్ళిపోతానంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ డోంట్ కన్వర్ట్ ఇట్ ఇన్ కులినరీ కైండ్ ఆఫ్ థింగ్ ఫుడ్ రిలేటెడ్ కాదు ఇది యోగం అంటే ఫుడ్ భోజనం చేయడం యోగం అవుతుందా భోజన యోగం అని ఒకటి మొదలు పెడతావా ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి మహాత్ముల కోసం కాదు సత్య సమదర్శనం మన కోసం మీకోసం నా కోసం అది పొందడానికి ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి మనం పొందాల్సి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ మనస్సు చంచలము అర్జునుడు పొందడం కోసం అడుగుతున్నాడు పాపం ఆయన అదేదో శ్రీకృష్ణుడు చూసుకుంటాడే మనకెక్కడ కుదురుతుందంటే ప్రశ్నే లేదు కాబట్టి ఆయన దాన్ని సంపాదించాలనే ఒక ఉత్సాహంతో ప్రశ్న వేస్తున్నాడు సో చాండోగ్యోపనిషత్తులో మంత్రం ఒకటి ఉంది మనస్సు యొక్క చించలత్వాన్ని ప్రతిబింబించే మంత్రం స యథాశకు సూత్రేణ ప్రబుద్ధ దిశం దిశం పతిత్వ అన్యత్ర ఆయతనమల బంధనమేమో ఉపాశ్రయతే అని వాక్యం అందమైన వాక్యం పక్షి ఓ ఉంది చిలక చిలకో పావురమో అదేవ దాన్ని పట్టుకుని తాడుతో కట్టి ఆ తాడుమే ఓ పొలకట్టారు తాడంటే దారం చిన్న దారం కట్టి దాని కాలుకి ఆ పొల్లకి కట్టారు అది ఏం చేస్తుంది పక్షి కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది ఇటు ఎగురుతుంది అటు ఎగురుతుంది ఎటు ఎగిరినా ఎంతసేపు ఎగిరినా అది ఆ అది మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పొల దగ్గర కూర్చుంటుంది అలిసిపోతుంది ఎగిరి ఎగిరి ఎగిరి అలసిపోతుంది అలిసిపోయి ఆ పొల్ల దగ్గరే ఎక్కడ కట్ అక్కడే కూర్చుంటుంది ఏమండీ ఆ పక్షి వంటిదే మనస్సు ఈ మనస్సు ఏం చేస్తుందంటే సో ప్రాణం నుంచి ఉద్బుద్ధమవుతుంది ప్రాణం అంటే లైఫ్ లైఫ్ లోపల లైఫ్ ఉంది కదండి ఆ లైఫ్ నుంచే మనస్సు ఉత్పన్నమవుతుంది ప్రాణబంధనం హి సౌమ్య మనహ ఆ పుల్లకి ఆ సెంట్రల్ పీస్ ఆఫ్ ఒక పుల్ల ఒకటే కట్టేసి పెట్టారో ఆ రకంగా ఈ దేహంలో నిలిచి ఉన్నటువంటి ప్రాణశక్తి లైఫ్ యూనివర్సల్ లైఫ్ ఏది గలదో ఆ ప్రాణశక్తికి ఈ మనస్సు కట్టబడి ఉంటుంది ఈ మనస్సు ఆ ప్రాణశక్తి నుంచి ఉద్బుద్ధమవుతుంది ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడే పనిచేస్తుంది మళ్ళీ అలిసి అలిసి అలసి స్వలసి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఆ ప్రాణశక్తిలో విశ్రాంతిని పొందుతుంది ప్రాణబంధనం హి సౌమ్య హే సోమ్య అంటే హే ప్రియ దర్శన మనహా ప్రాణబంధనం మనస్సు ఆ ప్రాణశక్తియే కట్టు ప్రాణశక్తికే కట్టివేయబడి ఉన్నది కాబట్టి మనస్సుకి విశ్రాంతి లభించాలంటే ఇలా ఇలా ఈ పక్షికి విశ్రాంతి కావాలంటే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటే విశ్రాంతి దొరకదు అదే ఆ కొట్టుకోవడం మానేసి ఆ పుల్ల దగ్గరికి వచ్చి ఏ పొల్లకి కట్టేశారో ఆ పుల్ల దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుంటే అంత విశ్రాంతి అలాగే మనం కూడా ఆ ఇన్నర్ లైఫ్ ఏదైతే గలదో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ ప్రాణ శక్తి ఏదైతే గలదో మనస్సుని దాంట్లో విలీనం చేసి కూర్చోవాలి మనస్సుతోటి సంసారాన్నంతని తిరిగే తిరిగేస్తో సంచారం చేసేస్తూ ఉంటే సో మనస్సు డిస్టర్బ్డ్ అయిపోతుంది అల్ల కల్లోలం అయిపోతూ ఉంటుంది గిజిగిజిగా తయారవుతుంది కాబట్టి ఏం చేయాలి ఆ డ్రాప్ ఆల్ సంసారా థాట్స్ డ్రాప్ ఎవరి థాట్ ఆఫ్ సంసారా జస్ట్ డ్రాప్ డోంట్ ఆస్క్ హౌ జస్ట్ డూ ఇట్ డ్రాప్ చేసేసి కామన్ క్వయిట్గా కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కామన్ క్వైట్గా మీరు కూర్చోగలిగితే ధ్యాన యోగంలో చెప్పు ఇది ధ్యాన యోగంలోనే చాలా సార్లు చెప్పుకున్నాము మనస్సుకి అద్భుతమైన విశ్రాంతి లభిస్తుంది కాబట్టి సో ఆ చంచలత్వం నుంచి మనస్సుని ఈ స్థితికి మనం తిప్పాల్సి ఉంటుంది సో అర్జునుడు ఆ చెంచలత్వం ఉంది కదా ఎలాగానే ప్రశ్న అడుగుతున్నాడు దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఏం చెప్తాడంటే ఆ పక్షికి చెంచలత్వం పోయి విశ్రాంతి లభించాలంటే ఏం చేయాలి ఆ ప్రాణంలో నిలిచి ఉండాలే అలాగే నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది అని శ్రీకృష్ణుడు దానికి సమాధానం చెప్తాడు సో చెంచలత్వాన్ని మనకు అనురూపంగా తీర్చిదిద్దుకోవాలి దాన్ని మేనేజ్ ద మైండ్ బాడీని మైండ్ని మేనేజ్ చేయటం నేర్చుకోవాలి బాడీని మేనేజ్ చేయాలి బాడీ విషయంలో మనుషులు ఒక తప్పుడు మార్గంలో పయనిస్తారు ఆ తప్పుడు మార్గం ఏమిటంటే ఏది సుఖాలకి భోగాలకి అలవాటు పడతారు ఏది తినాలనిపిస్తే తినడం ఏది తాగాలనిపిస్తే అది తాగడం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఏమీ ఉండదు భోగానికే ప్రాధాన్యం ఏం తప్ప శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యం ఉండదు భోగానికి ప్రాధాన్యం ఉంటుంది సో ఎప్పుడైతే భోగ ప్రధానమైనటువంటి జీవన శైలికి మనం అలవాటు పడతామో ది ఫస్ట్ క్యాషువాలిటీ ఏంటి శరీర ఆరోగ్యం పోతుంది సో అప్పుడు మనం ఏమనుకుంటాం శరీర ఆరోగ్యం పో పోవడం అది సహజమది శరీరానికి రోగం రావడం సహజం మనం మందు వేసుకుంటే ఈ రోగం తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది మన బతుకు హోటల్ హాస్పిటల్ బిట్వీన్ దిస్ హెచ్ అండ్ దట్ హెచ్ వీఆర్ కాట్ హోటల్లో తినేస్తూ ఉండడం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటుంది ఇట్ ఈస్ ఎట్ ఈజ్ సంసారం మనని కబలించడానికి సిద్ధంగా ఉంటుంది సో వాట్ యు షుడ్ డూ యూ మేక్ మోర్ మనీ అండ్ ఈట్ మోర్ అండ్ గెట్ మెడిసిన్స్ సో ఏమైపోతుందంటే వీ గెట్ కాట్ ఇన్ దట్ సో మనీ హోటల్ హాస్పిటల్ మనీ హోటల్ మనీ హోటల్ హాస్పిటల్ ఈ మధ్యలో దేవుడు దేవుడు అనుకోండి ఈ వీడి పాపం దేవుడు అనుకుంటే ఆ దేవుడు ఏం చేయాలి ఈ దేవుడు ఏం చేయాలంటే హోటల్ని మరింత సౌకర్యంగా చేయాలి హాస్పిటల్ని మరింత సౌకర్యంగా చేయాలి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉండాలి ఈ పనులు చేస్తూ ఉండాలి దేవుడు ఎందుకు చేయాలయా ఈ పనులన్నీ నీకు ఏం దేవుడికి పని పట్ట ఏం లేదా వై షుడ్ హీ డూ ఆల్ దీస్ ఫర్ యూ ఎందుకంటే నేను మరి దేవుడికి పూజ చేశాను కదా అని చేత మరి దేవుడు హెచ్ ఈ హోటల్ని ఈ హాస్పిటల్ని ఈ మనీని హీ హ్యాస్ టు టేక్ కేర్ ఫర్ మనీ ఇఫ్ దిస్ ఈస్ ది ఫార్ములా బై విచ్ యూ వాంట్ టు లివ్ ఎ లైఫ్ యు ఆర్ ఇన్ ఫర్ డిజాస్టర్ ఐట్ దిస్ ఈస్ నాట్ ది ఫార్ములా ఏ శాస్త్రమో ఇలా చెప్పదు సిల్లీ దిస్ ది వే దీన్న ఆధ్యాత్మికత అంటారా దాట్ ది వే కాబట్టి మండు ఉంది కాబట్టి మనం ఎంత తిన్నా పర్వాలేదు మందు వేసుకోవచ్చు అనే యాటిట్యూడ్ చాలా తప్పది మందు వేసుకునే స్థితి రానేకూడదు సో బాడీని మేనేజ్ చేయాలి దెన్ వాట్ ఐ మైండ్ మైండ్ మేనేజ్మెంట్ చేతనాలి మనం మైండ్ని మేనేజ్ చేయటం చేతగాక మైండ్ని దుర్వినియోగం చేసి దుర్వినియోగం అంటే కలహం కాన్ఫ్లిక్ట్ సో నాకు శాంతి కావాలి అని వీడు అనుకుంటాడు కానీ వీడు చేసే ప్రతి పని ప్రతి సంకల్పము అశాంతిని సృష్టించేదిగా ఉంటుంది కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కామక్రోధాలు రాగద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటాయి మళ్ళీ నాకు శాంతి లేదు నాకు శాంతి లేదు అంటాడు ఇప్పుడు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది శాంతికి కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఏం చేస్తాం సైకోట్రోపిక్ మెడిసిన్స్ శాంతికి కూడా ఉన్నాయి మనస్సు చాలా శాంతిగా ఉంది డాక్టర్ గారు చాలా అలగి అలాగంటి డాక్టర్లు కూడా ఉంటారు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా అశాంతిగా అలగిటిగా ఉంటుందండి మైండ్ అంటే ఆయన ఓ డ్రగ్ ఓ డ్రగ్ పేరు రాసిస్తాడు దాని పేరు ఏమిటంటే కామో దాని స్పెల్లింగ్ ఎలా ఉందో చూడండి కామ్ సిఎ ఎల్ ఎం కామ్ అంటే మనస్సుని కామ్గా చేసేటువంటి టాబ్లెట్ అది వేసుకుంటే మనస్సు కామ్గా అయిపోతుంది